కీర్తన రెండు వందల పంతొమ్మిది శరణు శరణు నీకు సర్వేశ్వరా నీ శరణాగతే దిక్కు సామజ వరద వేయి శిరసులతోడి విశ్వరూపమా బాయ నీ పరచ్యోతి పరబ్రహ్మమా మ్రోయుచున్న వేదముల మోహనాంగమా చేయుచేత అనంతపు శ్రీమూరితి ముగ్గురు వేలుపులకు మూలకందమానుల ఋషుల ఓంకారమా పగటు దేవతలకు ప్రాణబంధుడా జగమెల్లా కన్నులైన వెలయు సచ్చిదానంద వినోదమా అలరు పంచవింశతి ఆత్మతత్వమా కలిగిన దాసులకు కరుణానిధి చలగి వరములిచ్చే శ్రీవేంకటేశుడా